మటుకు కీర్తి ప్రతిష్టలు అలా వాడతారు దాన్ని సో కానీ సంస్కృతంలో ఆ అర్థంలో అది వాడబడ్డ సందర్భం ఇంతవరకు నాకు ఎక్కడ తగలలేదు ఐ డి నాట్ కమక్రాస్ సచ్ యూసేజ్ ఇన్ సంస్కృతి సంస్కృతంలో ప్రతిష్ట అంటే నెలకడా అనర్థం స్థిరముగానుట అనర్థం ఆ ప్రధానికి అర్థం అది అంటే ఉండుత ప్రతి అనే ఉపసర్గేపటికి గట్టిగా నిలకడగా స్థిరంగా ఉండుత చూడండి శంకరులు రాశారు అచల ప్రతిష్ఠం అచల అంటే అచలతయా అంటే చలనము లేకుండగా తృతీయ విభక్తిగా గా అనే అర్థం వస్తుంది గా యుత్ భూతలక్షణ తృతీయ అని ఒక సూత్రం ఉంటుంది చలనము లేకుండగా ప్రతిష్ఠ అంటే అవస్థితి నిలిచి ఉ మానుషాద ప్రతిష్టాత్మకమ శాశ్వతీ సమాహన రామాయణంలో శ్లోకం ఉంది అక్కడ కూడా ప్రతిష్ఠ అంటే నీకు జీవితంలో స్థిరమైన నిలకడ ఉండదు అని అర్థం అంతేగా నీకు పేరు ప్రతిష్ఠలో అవనం కాదు అలాగేం లేదు పేరు ప్రతిష్టలు ఉండదు అంటే కీర్తి యశ ఇలాంటి వేరే పదాలు ఉన్నాయి దానికి కాబట్టి చలనము లేని నిలకడ అయిన అవస్థితి అది కలది సముద్రం అచల ప్రతిష్టం సముద్రం ఆపహోతా ప్రవిశంది స్వాత్మస్థం అవిక్రియమే సంతం యద్వత్ అది అదృష్టాంతంలో ఉండేటువంటి పాయింట్స్ ఆయన పాయింట్ చెప్పారు ఆ సముద్రం ఎలా ఉంటుంది అంటే ఆపహ జలములు సర్వతోగత ప్రవిశంతి అన్ని వైపుల నుంచి బయలుదేరి వచ్చి ప్రవేశిస్తూ ఉంటాయి అయినా కూడా సముద్రము తన స్వరూపమును కోల్పోదు స్వాత్మస్థనం ఇప్పుడు నడమంత్రపు సిరి అనే మాట మనం వింటూ ఒక ఆయన ఉంటాడు మామూలుగా హీ వాజ్ నేను ఐ న్యూ ఏజెంట్లు హీ వాజ్ ఏ మజ్దూర్ ఇ సింపుల్ పర్సన్ ఆ మామూలు డ్రెస్ వేసుకొచ్చి ఆఫీస్లోకి వచ్చి డ్రెస్ను లాకర్లో పెట్టుకుని ఆ కాకి బట్టలో వేసుకుని కొంచెం మురిగ్గా ఉంటాయి వర్కింగ్ క్లోత్స్ అవి వేసుకుని ఎనిమిది గంటలు వర్క్ చేసి ఇంటికి వెళ్లి కూడా హీ వాజ్ ఏ మసదూర్ దెన్ హీ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరితోటో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే యాభై ఎకరాలో ముప్పై ఎకరాలో గవర్నమెంట్ భూమి కబ్జా చేయటమో ఏదో చేసి అదంతా ఎవలతో అమ్మి హీ సడెన్లీ బికెమ్ ఏ రిచ్ మ్యాన్ ఆయన్ని చూసినప్పుడు అల్లా ఆశ్చర్యం వేసేది ఎంతో అహంకారంగా ఉండేవాడు నడమంత్రపు సిరే అన్నదానికి దృష్టాంతంగా ఉండేవాడు పట్టలేకపోయేవాడు ఆ పట్టద పట్టదాలైనట్టుగా ఉండేవాడు చాలా ఖరీదైనటువంటి డ్రెస్సులు వేసేవాడు మామూలుగా రిచ్ మ్యాన్ అంబానీ సింఘానియా వాళ్ళు కూడా అంత ఖరీదైన వేయరు పర్టికులర్గా ఎవరు సింపుల్గా వేసుకుంటారు అలా కాదు పర్టికులర్గా ఖరీదైన డ్రెస్ వేసేవాడు పర్టికులర్గా ఖరీదైన కారులో వెళ్ళేవాడు చాలా హెలాడి చేసేవాడు షో ఆఫ్ ద వెల్త్ అన్నట్టుగా ఉండేవాడు అది దాన్ని అందరూ అనేవారు నడమంత్ర సిరి అని అనేవారు అలా అయిపోతారు మనుషులు సముద్రం అలా అవ్వదు చెరువు అలా అయిపోతుంది ఏదైనా నీళ్లు బాగా వస్తే చెరువు పట్టశక్యం కాకుండా అయిపోతుంది సముద్రం అలా అవ్వదు సముద్రం ఆపఫ్ ప్రవేశి సముద్రాన్ని బాగా నిండుగా ఉంది చూద్దామని ఎవరు వెళ్ళరు ఆ కారణంగా వెళ్ళరు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 అది తన స్వరూపంలో తాను నిలిచి ఉంటుంది అది దృష్టాంతం అవి ఆ అంశాలని మనం దృష్టాంతంలో తీసుకుంటాం యద్వత్ ఇది అలాగో తర్వాత తద్వత్ కామా విషయసన్నిధావీ సర్వత ఇచ్చావిశేషా యంపురుషం సముద్రమివ ఆపహ అవి కు సారీ సారీ అవి కు ప్రవిశంది సర్వే తద్వత అదే విధముగా ఈ సర్వే అన్నది కామాహ ముందు పెట్టాలి సర్వే కామా అని విభక్తి ఎక్కడ ఉన్నా పదం ఆ విభక్తి దగ్గరికి వచ్చేస్తుంది అన్ని కామనలు కామనలు అంటే అర్థం ఏమిటి ఇచ్ఛా విశేషా అని అర్థం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 ఉంటాయో వాటికి విషయములు అని పేరు ఆ విషయముల యొక్క సన్నిధియం విషయ సన్నిధావతి సో ఇప్పుడు మీరు పుల్లారెడ్డి స్వీట్ పక్క నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నారనుకోండి వెళ్తూ ఉంటే బోర్డు కనుక రొక రొక రుక అని కారున్ ఆపి ఏం చేయాలి ఒక సమోసా ఒక స్వీటు తిని కానీ తాగి వెళ్ళాలి అక్కడ వాళ్ళు అలాంటి అరేంజ్మెంట్ చేస్తారు ఈ స్వీట్ షాప్స్లో వాళ్ళు అదే ఇది ఒక ప్యాకేజ్ ఇది ప్యాకేజ్ వన్ స్వీట్ కుడ్ బి జా గులాబ్ జామున్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ అండ్ వన్ సమోసాస్ట్ గో అండ్ హాటు స్వీటు స్వీటు తినేసి ముందు తర్వాత సమోసా తిని తర్వాత కాఫీ కాఫీయే దట్ ఈస్ ది ప్యాకేజ్ యూ ఫినిష్ ఇట్ అండ్ గో ఓకే నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు అనుకోలేని సమయంలో అక్కడ ఉన్నావు కాబట్టి యూ డూ దాట్ ఓకే రీజనబుల్ అప్పుడే లంచ్ పూర్తి చేసి వెళ్తాం ఎగైన్ యూ డూ దీస్ అంటే ఇట్ ఈ కాబట్టి జస్ట్ బికాస్ డిజైర్ అండ్ ఇవి సమోసా ఎప్పుడు బానే ఉంటుంది అటువంటిది సోసా యాస బాగుండకపోవచ్చు మంచి షాప్లో బాగుంటుంది అలాగే కాఫీ బాగుంటుంది స్వీట్ కూడా బాగుంటుంది వైనాట్ అని ఆ విధంగా ఇచ్ఛా విశేషములు మనలో ప్రవేశిస్తూ ఉంటాయి అన్ని వైపుల నుంచి సర్వత అలాగే మరో ఇచ్చ మరో ఇచ్చ మరో ఇచ్చ ఒకసారి కారు ఒక ఆయన కొనుక్కున్నారు మంచి కారు ఎవరు కొనుక్కుంటారు ఏముంది డబ్బు ఉన్నప్పుడు కారు కొనుక్కోవడం అవసరం అని కూడాను ఒకసారి ఆయన స్వామిజీ కారు యాక్సెసరీస్ కొనుక్కుందుకు వెళుతున్నాను రండి అన్నాడు నేను ఎందుకో బాధ మనకు అనవసరం కదా అని ఎందుకునో క్యూరియాసిటీ అని నేను ఖాళీగా ఉన్నాను ఆల్ సెడ్ అండ్ సో మరే పని లేకుండా నేను ఆయనతో పాటు కూర్చొని కారు యాక్సెసరీస్ షాప్లోకి వెళ్ళాను అవేళ నాకు ఒక జ్ఞానోదయం అయ్యింది ఎన్ని రకాల యాక్సెసరీస్ అంటాయి అక్కడికి నేను అడిగారు రావండి మీరు కారు కొనడానికి రెండు లక్షలైతే ఈ యాక్సెసరీస్ ధర రెండు లక్షలు దాటి ఉన్నా అన్ని ఎక్సెసరీస్ ఉన్నాయే అంటే అవునండి ఇట్ ఈజ్ లైక్ దాట్ ఆ కారు ఎన్ని యాక్సెసరీస్ ఉంటాయంటే మామూలుగా ఆ ఉంటుంది ఆ కూర్చునీదు వాడు కారు వేసి వాడే ఒక మంచి క్వశను అది పెట్టిస్తాడు కదా అది వాడే క్వశ్ను పెట్టిస్తాడు కదా మళ్ళీ దాని మీద ఇంకో కుషం ఎందుకంటే ఈ కుషాన్ని పరిరక్షించడానికి మరో కుశం ఓకే మరి ఆ కోశాన్ని పరిరక్షించడానికి ఇంకేం చేయాలి ఏదో ఇంకోటి ఉంటుంది దాని మీదకి అక్కడికి త్రీ లేయర్స్ అది అవుతుంది కాళ్ళు పెట్టుకునే చోట వాళ్ళు ఏదో రబ్బర్ ఇస్తాడు ఆ రబ్బర్ కంటే ఇంకొకటి చక్రాలకు ఏదో ఇంకో కవరు ఒక సెంటు సెంటు ఇదో పెద్దది అది ఆ సెంటు మంచిది కాదని నేను చెప్తాను కార్లో వెళ్ళినప్పుడల్లా ఎవరికి విని వాళ్ళైతే చెప్తాను మంచిది కాదండి అలా పెట్టుకోకండి అంతంత ఆర్టిఫిషియల్ ఈ ఈ పెర్ఫ్యూమ్స్ అలా పెట్టుకోవడం అది ఎప్పుడు అలాగ వస్తూ ఉంటుంది ఫ్యూమ్స్ దాని నుంచి ఎప్పుడు ఆ సెంట్ వెదా ఉంటుందో అది మనం పీంచేస్తూ ఉండటం ఏమిటది వట్ ఈస్ దాట్ ఎప్పుడైనా ఒకసారి సుగంధాన్ని చూడాలి అది కొనేసి పెట్టేయటం తర్వాత ఒక డాల్ ఒకటి అలా వెళ్లాడుతూ ఈ విధంగా ఇవి ముందు ఇంకా వెనక ఈ ఇంక చక్రాలకి చక్రాలకి అదే స్క్రూలు బిగించుంటాయి దానికి అలంకారంగా ఏవో డిప్పలు అయ్యా ఒక్కడేమిటి ఎన్ని యాక్సెసరీస్ ఉంటాయంటే ఇంక నాకు గుర్తున్నదో నాలుగో ఐదో చెప్పాను వెరీ రొటీన్ థింగ్స్ చెప్పాను ఇంకా చాలా చాలా ఉన్నాయి అమెరికన్ అమెరికాలో కార్ యాక్సెసరీస్ కనెక్ట్ ఇన్ మెర్సరీస్ బెంచ్ కారు కొని దానికి యాక్సెసరీస్ మీరు పెట్టారంటే మీరు కారు కను ఖర్చు పెట్టి పెట్టచ్చు మీకు ఓపకుండా అంటే కారు కొన్న కోరికకి వెనకాల ఎన్ని కోరికలు వస్తాయి చూ అలాగే బ్యాక్టీరియా కాలనీలు పెరిగినట్టుగా కోరికలు అలా పెరిగిపోతూ ఉంటాయి అన్ని వైపుల నుంచి వచ్చేస్తూ ఉంటాయి ఒకసారి నేను ఎక్కడో ఉన్నాను ఆర్ల్యాండ్లో స్వామిజీ మనం వీ విల్ గో టు దిస్ ప్లేస్ అన్నా ఏమిటి వాట్ ఈస్ దిస్ ప్లేస్ అని చూస్తే ప్లేషర్ ఐలెండ్ అని ఏముంటుంది రెండు చూద్దాముంటుందో నేను చెప్పాను వద్ద నాట్ ఇంట్రెస్ట్ టైర్ వెరీ టైర్ ఐ డి నాట్ గో ఎవరో అన్నారు ఆర్లాండ్లో వెళ్ళి ప్లస్ బయలు చూడకుండా వచ్చేవారు నాట్ ఇంట్రెస్ట్ ఇన్ అ ఫీజ్ ఇస్ నాన్ సిన్స్ ఇన్ సో ఆ విధంగా ఇంక వాట్ కుర్బీదేనంటే మనం వెళ్తే ఉంటుంది సమాచారం ఇవో రకరకాలు ఉంటాయి అలా పైకి వెళ్ళడం ఇలా కింద పడడం అలాంటిది ఏదో ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది ఎవేవో అన్ని రకాల పిచ్చిలు ఉంటాయి అవన్నీ మనసులో ప్రవేశిస్తూ ఉంటాయి ప్రవేశించినప్పుడు మనం ఎలా అయిపోతాము అని దీనికి ఒక దృష్టాంతం ఇక్కడ ఉన్న దృష్టాంతం చాలినట్టు నేను నెగిటివ్ దృష్టాంతం ఒకటి పెడుతున్నాను ఇక్కడ పాజిటివ్ దృష్టాంతం ఇచ్చారుగా సముద్రం నెగిటివ్ ఏమిటంటే పిల్లవాడిని టాయ్ షాప్లో వదిలిపెట్టేస్తే వాడు ఏమైపోతాడంటే మీరు చూడాలి పిల్లవాడిని నేను చూశాను టాయ్ సారస్యన షాప్ ఉంటుంది సో ఈ పిల్లవాడిని దగ్గరకు తీసుకెళ్తారు వాడు ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు ఆ పిల్లవాడు ఎంత ఎక్సైట్ అయిపోతాడంటే ఆ పిల్లలను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది వాడు ఒక పెద్ద షెల్ఫ్ నిండా డాల్స్ ఏవో ఉంటాయి బార్బీ అనేవో డాల్స్ ఉంటాయి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి వీడు నాలుగు బార్బీలో మూడు బార్బీలో పిక ఈ బార్బీలు పోసి అమ్మాయిలు పికప్ చేస్తారనుకుంటా వాట్ ఎవర్ ఓ రెండో ఊరో పికప్ చేసేప్పటికీ ఈ లోపల ఇంకో షెల్ఫ్ కార్లు ఈ చిన్న చిన్న బొమ్మ కార్లు కనపడతాయి వీడి బార్బీని ఇలా పారేసిన మళ్ళీ పరిగె ఎత్తుకుని అక్కడికి వెళ్ళిపోతాడు అప్పుడు నేను ఒక అడ్వైస్ ఇచ్చాను మా ఆశ్రమానికి వచ్చి వాళ్ళకి నేను ఏమి అడ్వైజ్ ఇచ్చానంటే యూ పర్చేజ్ ఎ టాయ్ టు యువర్ కిడ్స్ ఇన్ఫాక్ట్ నేను కూడా ఏం చేస్తానంటే వాళ్ళ దగ్గర పారేసిన టాయిల్ ఏమైనా నేను సంచిలో వేసుకుని పాపం కొంచెం అన్ఫార్చునేట్ కిడ్స్ ఉంటారు నేను వాళ్ళకి ఇష్టం ఈ టాయిల్ని ఇటు ఇటు తిప్పడం నేను ఇది కొంతకాలం చేసిన తర్వాత ఇంక వీళ్ళు కూడా మానేశాను సో ఇలాంటివి చేసేవాడిని కాబట్టి నేను ఏమైనా అడ్వైజ్ ఇచ్చేవాడిని అంటే you never never never take your son or daughter to a toy store shop don't do that mister you are doing a, a great harm to the kid mere velandi oka toy konandi rendu konandi lakapothe late mood konandi konu iskochchevaru vadu aadukuntadu intiki kodise vadu outlo varestadi ante gani toy shop ku matram kullanni meeru teeskelthe you are putting pushing his mind a small mind untundi inka develop kani mind ni యు ఆర్ పుషింగ్ ఇట్ త్రూ ఎర్ రోలర్ కాస్టర్ అండ్ యూఆర్ కాజింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్ టు మైండ్ రేపు పొద్దున్న సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వాడికి వస్తాయి వాడు వాల్యూ సిస్టమ్ తప్పుగా ఉండడం ఈజ్ ది లీస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ వాడు డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు కోపం ఎక్కువ ఉండొచ్చు ఇలాంటి సైకలాజికల్ ఇష్యూస్లో కాంప్లెక్సెస్లో పడిపోతాడు కాబట్టి ఎప్పుడూ టాయ్ షాపింగ్ మీరు తీసుకెళ్లొద్దు పిల్లవాడిని అని నేను సలహా చెప్తాను ఎందుకంటే చూసి వాళ్ళకి ఎంత కష్టపడుతున్నారో ఈ ధనవంతులు పిల్లలు పడి కష్టాలు ఇన్నాయని నీకు అని చూసి నేను సలహా చెప్పాను కాబట్టి ఎందుకంటే ఆ పిల్లవాడికి ఆ కామనలన్నీ అన్ని వైపుల నుంచి వచ్చేస్తుంటే తల తిరిగిపోయి వాడు తట్టుకోలేకపోతాడు అలా మనం అయిపోకు ఇది నెగిటివ్ దృష్ట ఉంటాం ఇది సముద్రమేమో పాజిటివ్ దృష్ట ఉంటాం ఒక్క మాటలో చెప్పాలంటే అసలు కామన ఉదయించనేకూడదండి ఎందుకు కామన ఉదయించడం ఎందుకు ఇఫ్ ఇట్ కమ్స్ టు యూ బైట్ సెల్ఫ్ యూ కెన్ ఎంజాయ్ అది నాకు ఉంటే బాగుండునని అసలు ఉదయించడం ఎందుకు ఎందుకు అనవసరం ఇప్పుడు కూరపప్పు పులుసు మంచిగా అన్నీ ఉన్నాయి ఊర్లో వడ్డిస్తే బాగుందని ఎందుకు ఈ ఉన్నవాటితో కడుపు నింపుకోవచ్చు కదా ఊర్లో వడ్డి వాళ్ళు ఒడ్డిస్తే వాళ్ళు రోడ్లో వేసుకోవచ్చు అది వేరే సంగతి ఈ వీడు కోరిక అనవసరం సో అసలు ఎం మహాత్ములు ఏమని చెప్తారంటే ఎంటీగా పెట్టుకోమంటారు మైండ్ కీప్ ది మైండ్ ఎంటీ నో ఎక్స్పెక్టేషన్స్ అసలు ఏ ఎక్స్పెక్టేషన్ వద్దు ఇప్పుడు ఏమైపోతుంది భార్యాభర్తల మధ్య తగాదాలు ఎందుకు వస్తాయంటారు ఆయనకి బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆవిడ దగ్గర నుంచి ఆవిడికి బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆవిడ అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఇలా చేస్తే బాగుండి మీరు అప్పుడు అలా చేయలేదు ఇప్పుడు ఇలా చేయలేదు అంటే ఈ రకంగా ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ అంటే మనం అన్ని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమించడం మనకి చేత కాదన్నమాట సో అది ఆసక్తి అనిపించుకుంటుంది కానీ ప్రేమ ఎందుకు అవుతుంది సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే టూ మెనీ బ్రదర్స్ ఉంటారు మా నయ్య వాడు ఇది నాకు చేయాలి అది చేయాలి అన్న కదా మాత్రం చేయలేడా అని వీడు బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి తమ్ముడికి అన్నయ్య మీద అన్నయ్యకి తమ్ముడి మీద ఉంటాయి తమ్ముడు సిటీలో ఉండి బోల్డ్ సంపాదిస్తున్నాడు ఏమైనా చేయొచ్చు కదా అని వీడికి ఉంటాయి ఒకవేళ లేకపోయినా భార్య చెప్పి పెడుతుంది ఏదో ఇలాగ సో కుటుంబ ఏమో ఉంటాయి సో ఇలాగ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని బ్రదర్స్ ఇద్దరు కలుస్తారు ఈచ్ హ్యావింగ్ హాఫ్ ఎడగన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది ఆధార్ అమెరికా నుంచి వస్తున్నాడు కదా అయిపోతే కొత్త ప్రాక్ట్ కొత్త షర్టు తీసుకురావచ్చు కదా ఇంతట్లోకి మొక్కం ఏదో అయిపోతాడా అనే ఎక్స్పెక్టేషన్ వాడు తీసుకొస్తే వీడి ఆనందానికి పట్టలేడు వాడు పొరపాటుని తీసుకురాలేకపోతే చోట్లేకో ఖాళీ లేకో తీసుకురాలేకపోతే వీడి మనసులో గాయం శల్యం ఒకటి గుచ్చుకుంటుంది ఆ శల్యం అలా ఉంటుంది ఎక్కడికి పోతుంది ఇంకో రెండు మూడు కొత్త శల్యాలు వచ్చే వరకు అది అలాగా వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ నేను ఏ సాశ్రమానికి వెళ్తాను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తాను నేను మా గురుదేవులు చెప్పిన పని ఏదో ఉంటుంది ఆ పనిని పూచిగా చేసేస్తా పరమేశ్వర అర్పణ వస్తూ అనేసి బుధం మీద పండుగ చేసుకుని వచ్చి విమానంలో కూర్చుని మళ్ళీ భారత్ వచ్చేస్తా నో ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉండాలి ఎక్స్పెక్టేషన్స్ మనం అమెరికా వెళ్తున్నాం స్వామీజీ మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు ఆశ్రమానికనే వాళ్ళంటే నేను విని ఓ అలాగా అని అనుకుంటాను మనం సర్వీస్ చేయడం ఏంటండి మనం ఎంత వాళ్ళము సర్వీస్ చేయడానికి ఐ ఐ నెవర్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ దాట్ మనం సర్వీస్ చేయడం ఏంటి వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చారు మన క్లాస్లో కూర్చుని విని మనల్ని కృతార్థములు చేశారు ఒక రకంగా మనకి ఒక మనకు టాలెంట్ ఉంటూ దాన్ని పైకి తీసుకొచ్చింది శ్రోతలే మనలో ఇంకా అంతకంటే ఏమీ లేదు మనం వాళ్ళకి కృతజ్ఞులమై ఉండాలి శాశ్వతకాలం కృతజ్ఞతలమై ఉండాల్సిందే కానీ మనం వాళ్ళకి సర్వీస్ చేసేమని ఐడియా కూడా మన మనసులోకి రాకూడదు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాను అని అలాగే పరమేశ్వర అర్పణ వస్తూ అనేసి వచ్చేస్తూ ఉండాలి కానీ మైండ్ క్లీన్గా పెట్టుకోవాలి ఎక్కడైనా ప్రసరంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అక్కడే దుఃఖం ఉంటుంది మీరు ఆలోచించి చూడండి ఏ వ్యక్తి నుండి మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో ఆ రిలేషన్షిప్లో దుఃఖము తప్పనిసరిగా ఉంటుంది నేనే మీరే అవ్వక్కర్లేదు నేనే అవ్వచ్చు నేనే ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండి వారు ఏం ఊరికే ఉత్జేతులతో రాకపోతే ఒకప్పు కాఫీ తీసుకురావచ్చు కదా స్వామీజీ గారు నేను మనసులో అనుకున్నాను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 అరువు అరువు రేపు అనేది ఉంటారు అరువు తెచ్చుకోవాలి ఎక్కడికో మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి శాంతిని అరువు తెచ్చుకోవాలి లేకపోతే మరో చోటకి వెళ్ళి శాంతిని అరువు తెచ్చుకోవాలి లేకపోతే టేబులెట్ వేసుకుని శాంతిని అరువు తెచ్చుకోవాలి ఏం ప్రారంభమైంది మన స్వ శాంతి మన స్వరూపం శాంతి మా ఆ స్వరూపం కప్పుబడిపోయింది కామనల వల్ల కామనలంతా హానికారకములు అవే ఏ కామనలు లేకుండా ఉంటే వాడిని జగత్తంతా పూజిస్తుంది అందరూ పూజిస్తారు నెత్తిమీ పెట్టుకుంటారు వీడు ఒక్క కామన్ అన్నాడంటే కింద పారేస్తారు తీసుకెళ్ళి తట్టుకోలేదు ఈ డిమాండింగ్ పర్సన్ ఉన్నాడే వాడిని భరించడం కష్టం ఏ నాన్ డిమాండింగ్ పర్సన్ ఈజ్ ఈజ్ ఏ ఈజ్ ఎ గ్రేటెస్ట్ అసెట్ ఎనీ వాడు పెద్ద విద్వా విద్వాంసుడు అవ్వచ్చు కాకపోవచ్చు ఏ నాన్ డిమాండింగ్ పర్సన్ ఉంటే అంతకంట మహాభాగ్యం కావట్లేదు నేను మహాత్ములు చోటకి ఎక్కడికో వెళ్ళాం నెల్లూరు ఎక్కడికో వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆయన స్వామిజీ మీరేం తవ్వుతారని అంటున్నాను నేను ఒక అప్పు కాఫీ కానీ టీ కానీ తవ్వుతానమ్మా కాఫీ ఉంది తవ్వుతారా తాగుతా ఆయన అడిగి నేను ఆవు పాలు తవ్వుతాడని చెప్పాను ఎందుకంటే ఆవు పాలే కళ్ళు చూస్తే యు సీ కౌస్ ఇన్ హిస్ హోమ్ ఆయన దగ్గర ఆవు పాలు సమృద్ధిగా ఉన్నాయని తెలిస్తే మీరు అడగచ్చు వాళ్ళు అన్నారు స్వామీజీ ఆవు పాలు ఏం పాలో ప్యాకెట్ పాలు ఉన్నాయో మీరు తవ్వుతారా అంటే వాళ్ళంతకంటే మరి గృహస్థులు ఏం చేస్తారు కాబట్టి ఆ వాళ్ళకి అప్పుడే పాపం నిరుత్సాహం వచ్చేసింది ఈయన ఆవు పాలననేప్పటికే నిరుత్సాహం చేసింది ఎందుకంటే మహాత్ముడికి మనం సేవ చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక నిరుత్సాహంలో మనమే వాళ్ళని పుష్టి చేసినట్టు నేనన్నా పాలనండి ఆవు పాలనంటారు పాలనండి ఎందుకంటే యూ షుడ్ నాట్ డిమాండ్ ఎనీథింగ్ అందులో ఎలాగంటే ఎగ్జెక్టివ్స్ వేసి మనం అన్నాం అనుకోండి వాళ్ళు ఎంత కష్టపడతారు ఐ హండర్స్టాండ్ క్లీన్ పెట్టుకోవాలి క్లీన్ స్లేట్ ఎంటీ మైండ్ యాజ్ ఫార్ ఎస్ ఎక్స్పెక్టేషన్ సర్కన్సండ్ ఎంటీ మైండ్ ఎంటీనెస్ ఆఫ్ మైండ్ ఈస్ ది గ్రేటెస్ట్ వర్చుల్ సముద్రం అది అప్పుడు ఆ స్వరూప శాంతి బయటకు వస్తుంది అంచేతనే శంకర్లు అంటారు విషయ సన్నిధావపి భోగవస్తువులు ఉన్నప్పుడు అదేగా అడవిలో కూర్చుని ఏమీ లేవు కాబట్టి మాకు ఏ కోరికలు లేవు అని అలా కాదు విషయ సన్నిధావతి అన్ని భోగ వస్తువులు ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకెళ్లి లాస్ట్ వికాస్ స్ట్రిప్లో జార విడిచినా కూడా మీ హృదయం ప్రశాంతంగా ఉండగలగా సంథింగ్ లైక్ దాట్ లాస్ట్ వికాస్ స్ట్రిప్ కాబట్టి మధ్యన ఇక్కడ కూడా బోళ్ళు వచ్చాయి ఏవో ఇలాంటివి ఏవో ఉండే నేను పెద్ద చూడలేదో ఫ్రమ్ ది పెరి నుంచి ఫ్రింజెస్ నుంచి అంత లోతుగా చూడలే హైదరాబాద్లో హైదరాబాద్లో ఈ మధ్యలో ఏదో చూసి అబ్బో ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయే అని ఆశ్చర్యపోయాను నేను చూసిందంతా ఇంకో చోట చూసాను నేను చూసిందంతా మరో చోట ఎక్కడెక్కడో చూసా అబో టూ మచ్ ఆఫ్ టూ మెనీ అట్రాక్షన్స్ టూ మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఫర్ ది మైండ్ ఫర్ పీపుల్ ది డోంట్ నో ఇట్ ఆ రహస్యం తెలుసుకోలేకపోతాను ఇదంతా డిస్ట్రాక్షన్ ఇది మైండ్కి చాలా ఘోరమైనటువంటి హాని చేస్తుందని తెలుసుకోలేకపోతాను దాంట్లో అలా లాగ ఫాల్ ఇన్ ఇట్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ వచ్చేకుంటారు ఏవేవో ట్రబుల్స్ ఆ ట్రబుల్స్ కే ఎక్స్‌ప్లాయిట్ చేసేందుకు వాళ్ళు ఉంటారు నీ ఇజే ఇజేస్తే నీ బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది నీ కార్ నంబర్ 3972 ఉంటే నీకు ఆదృష్టంగలు సూచిస్తుంది ఏవో అని ఒకడు అది అదో శాస్త్రం అదానికి శాస్త్రమను పేరు ఏంటన్న నెంబర్ కార్ నంబర్ కే ಏನో సంబంధం ఉంది అన్న దానికి ఆత్మ పూర్ణమో అని తెలుసుకోవాల్సింది పోయి మిథ్య వచ్చి ఆత్మని ఉద్ధరిస్తుందని అంటే ఏం చెప్తాం మనకి ఏమైనా అసలు వివేకం ఉందా అలాగనమాట సో ఇంకా అక్కడి నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ సూపర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ పుల్స్ అండ్ పుషెస్ హీ హీస్ సచ్ఎ వనరబుల్ గాయన్ ఎందుకంటే హీజ్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్ బండిల్ ఆఫ్ డిజైర్స్ వన్స్ యుయర్ ఎ బండిల్ ఆఫ్ డిజైర్స్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 స్వాత్మవశం కుర్వంతి ఇది చక్కటి సైకాలజీ ఎలాగంటే ఒక డిజైర్ మైండ్లో ఫ్లోట్ అయింది అనుకోడు ఇప్పుడు ఆ డిజైర్ని మీరు ఆ డిజైర్ కి మీరు బారిసైపోతే అది మిమ్మల్ని తన వశం చేసేసుకుంది స్వాత్మవశం చేసుకుంది ఆ సముద్రం విషయంలో సముద్రం వలే గంభీరమైన హృదయం కలిగిన యతి విషయంలో అది అవదు నా స్వాత్మవశం కురువంటి ఆ డిజైర్ వచ్చి వీడిని తన వశం చేసేసుకోదు దానికి వశం అయిపోడు డిజైర్ వచ్చి వశం అయిపోడు అప్పుడు ఆ డిజైర్ ఏమిటవుతుందండి ఆత్మని ప్రవిలీయతే లోపలికొచ్చి బయటకేమి వెళ్ళిపోదు బయట నుంచి లోపలికి వచ్చి లోపల నుంచి బయటకు వెళ్ళిపోయి అలాగే ఉండదు ఆత్మని ప్రవిలీయతే ఆత్మని ఏమో దానికి ఎప్పుడైతే మీరు సపోర్ట్ ఇవ్వరో అది అనాథ దానికి యాంకర్లెస్ అయిపోతుంది ఆకాశంలో ఉండే మబ్బు తూనక లాగా అయిపోతుంది అది గాలికి ఇటు కొట్టుకుపోయి లేకుండా పోతుంది ఆ శకలం మేఘశకలం చిన్నాభ్రమి పనిష్యతి అని అంటాడు చోట గీతాక గీతలో అర్జునుడు ఓ మబ్బు తునక దానికి సపోర్ట్ ఉండదు ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ హ్యూజ్ క్లౌడ్ మాస్ దేఫ్ అండ్ స్ట్రాంగ్ అట్ ఎన్ ఐసోలేటెడ్ పీస్ ఆఫ్ క్లౌడ్ ది హాజ్ నో సపోర్ట్ గాలి ఇటు అటు వీసేసి ఇంకా మొక్కలు మొక్కలు అయిపోయి లేకుండా అయిపోతుంది ఆఖరికి అసలు మబ్బే లేకుండా ఆ మనస్సులో చెలరేగిన ఆ కామన అలాగా అది డిసిపేట్ అయిపోతుంది ఆత్మన్యవ ప్రలీయతే మన యొక్క శాంతిని అది ఏమి డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అది రెండు కామన తనని వీడిని తన వశం చేసేసుకోవటం ఒకటి లేకపోతే అది విలీనమైపోవడం ఇంకొకటి ఆత్మజ్ఞాన విషయంలో ఆత్మన్యవ ప్రలీయంతే నా స్వాత్మవశం కుర్వంతి అనర్థం కాబట్టి యాజ్ సచ్ ఒక డిజైర్ థాట్ ఆఫ్ ఎ డిజైర్ రావటం తప్పు కాదు ఒక రాంగ్ డిజైర్ థాట్ వచ్చినా కూడా తప్పు కాదు మీ పర్మిషన్ తీసుకునేది రాదు మనస్సులో థాట్ అన్నది మీ అనుమతితో రాదు మీరు అంటారు థింక్ అని మీరు అంటారు థింక్ అంటే ఏమిటి మననము అనే క్రియ ఆ క్రియకి కర్తను నేను అంత తప్పు దేకరింపతి కానీ అంత రైట్లా కనపడుతుంది ఎందుకంటే నా మనస్సులో నా కడుపులో ఏం రహస్యాలు ఉన్నాయో అవి కూడా నేను కర్తను కాదంటే ఇంకేం మిగిలింది అని వీడి బాధ వలి దీనికి నేను కర్తలు కాదు దీనికి కర్తను కాదు దీని ఏ కర్తను కాదు నా కడుపులో ఉన్నదానికి కూడా నేను కర్తను కాదా అది నో ఎందుకంటే యూ టెల్ మీ what is your next thought mere japanga you answer me that question any moment mere eppudu a moment lo meku answer thagilthe a moment lo naaku me answer cheppandi i will be glad to wait you will never know i tell you you will know it only after it happens thaatho uh, chinna ro telustundi are you the karta for thinking are you the thinker there is no thinker దర్ ఇస్ ఓన్లీ థాట్ దెర్ ఈజ్ నో Thinker థింకర్ అని ఎక్కడ ఇప్పుడు ఓ థాట్ వచ్చిందండి ఆ థాటే ఉంటుంది Thinker అయి ఉండడు థింకర్ ఉంటాడని ఓ భ్రాంతి ఆ కర్తృత్వ భ్రాంతి సో థాట్లు వస్తూ ఉంటాయి ఏవేవో పిచ్చి పిచ్చి థాట్లు వస్తాయి నాకేదో థాట్ వచ్చింది thought. ఆశ్చర్యమైన వారిని ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అని నేను ఆశ్చర్యపోయాను సో అదే కాదు ప్రతి వాడికి అలాగే అవుతుంది సో ది ది ది కంక్లూషన్ ఈజ్ యూ డో నాట్ థింక్ థాట్స్ హ్యాపెన్ కాబట్టి ఒక థాట్ రావడంలో తప్పు లేదు కొంతమంది బెంగ పెట్టుకుంటా నేను జపాన్ చేస్తుంటే ఓ థాట్స్ వచ్చాయి ముఖ్యంగా మీరు జపాన్ కూర్చున్నప్పుడే ఆల్ కైండ్స్ ఆఫ్ మోస్ట్ హారిబుల్ థాట్స్ హారాట్స్ అనే అప్పుడే వస్తాయి ఎందుకంటే అది ఆ హృదయంలో ఉండేటువంటి కల్మషం అంతా కూడా కట్ట కట్టుకుని బయటకు వచ్చినట్టుగా వస్తుంది ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ అవే ఇట్ గోస్ అవే నో ప్రాబ్లం బట్ కానీ జనాలు భయపడిపోతారు ఎవడు భయపడతారో అయ్యోయ్ పూజాగృహంలో కూర్చునుండగా ఈ థాట్ వచ్చింది ఏమిటి అలాంటి థాటు ఏదో బార్లోనో ఎక్కడో అర్ధరాత్రి పన్నెండు గంటలకి తాగి తననాలు ఆడుతున్నప్పుడు రావాల్సిన థాటు ఇప్పుడు దేవగృహంలో వచ్చింది ఏమిటని వీడు బెంగపెట్టుకుంటారు అయ్యో తప్పు చేసాము అపరాధం చేసామని ఇలా తలకాయ విధులు చేసుకుంటే కంగారు పడిపోతారు మీ తప్పు ఏమీ చేయలేదు మీ అపరాధం ఏమి లేదు బట్ ఇఫ్ యూ పర్ష్యూ ది థాట్ యు ఆర్ ఇంట్రబుల్ అప్పుడు అపరాధం అయిపోతుంది ఇఫ్ యూ పర్ష్యూ ది థాట్ అపరాధం అయిపోతుంది పర్ష్యూ చేయకపోతే అపరాధం ఏం ఎందుకంటే ఇట్ డజంట్ టేక్ యువర్ పర్మిషన్ సో థాట్ మిమ్మల్ని తన వశం చేసేసుకుంటే మీరు పడిపోయారంటే యు ఆర్ లాస్ట్ స్వాత్మవశం కురువంతి ఆత్మన్యవ ప్రే కాబట్టి ఇదొకటి సాధకులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సాధకులు నిరుత్సాహపడకూడదు అయ్యో మేము అపరాధం చేసేస్తున్నాం అపరాధం చేసేస్తున్నాం అనే బెంగ పడిపోకూడదు దానివల్ల ఏమవుతుందంటే ఈ సాధన పెద్ద బద్దెని కూర్చుంటుంది సాధన అన్నది ఒక ఉత్సాహంగాన్ని కలిగించేదిగా ఉండాలి కానీ బద్దెని అయిపోకూడదు ఆల్రెడీ చాలా బర్డెన్స్ ఉంటాయి సంసార జీవితంలో గృహస్థ కానీ సన్యాసి కానీ బోల్డ్ బర్డెన్స్ ఉంటాయి దానితోటి ఈ స్పిరిచువల్ బర్త్డేని ఒకటి పెట్టుకోకూడదు వేదాంతం షుడ్ రెడ్ జ్యూస్ షుడ్ నాట్ యాక్ట్ టు ది బర్త్డే అదొక ప్రిన్సిపల్ తర్వాత ఇప్పుడు శాంతి ఆప్నోతి అంటున్నారు ఆయన సహా శాంతి మోక్షం ఆప్నోతి ఆయన మోక్షానికి ఏం డెఫినేషన్ ఇచ్చారో చూసారా మీ మనస్సులో ఉండే స్వరూపూతమైన శాంతి బ్రిటిల్ శాంతి కాదు వచ్చిపోయేది ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్డ్ శాంతి కాదు ఇప్పుడు మూడ్ ఆల్టరింగ్ డ్రగ్ అని ఉంటుంది అంటే మీకు బాగా అడ్యుకేట్ అయిపోయారు అనుకోండి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అవి వాటి పేర్లు కూడా ఎలా ఉంటాయంటే కామౌండ్ కంపోజ్ అని అలా ఉంటాయి సీఏ ఎల్ఎం తోటి అంటే మీ మనస్సుని కొంత క్వైటన్ చేస్తాయి అలాగే ఏదో ఇంకా క్వైడ్ అని డ్రగ్ వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు ఏవో వస్తూ ఉంటాయి ఇలాంటివి అది వేసుకుంటే నల్లమంది ఉంటారు నల్లమంది అలాంటిదే చాలా వీడు పొద్దున్నీ సాయంకాలం దాకా రొస రొసలాడుతూ కనపడే వాళ్ళ తిరుగుతూ ఉంటాడు కానీ నాలుగోప్పటికి మాత్రం కామైపోతాడు నాలుగో ఐదో ఆరు అయ్యే కామైపోతాడు గేత ఇంత కాముగా ఉన్నారు తాతగారు అంటే నల్ల మంది ఐదు వేల అయింది జీవిత ఉన్నారు అది కాదు అది మోక్షం అనిపించుకోవద్దు దానివల్ల ఉపయోగం లేదు ఇన్ఫాక్ట్ సమ్ ఆఫ్ ది మోడర్న్ మెడిటేషన్ టెక్నిక్స్ ఆర్ నో బెటర్ దాన్ దాట్ అని మహాత్ములు ఢంకా బజాయించి చెప్పారు నేను అంటు నేను అంత మాట అన్నా నేను సందేహిస్తాను కానీ పెద్దలు సందేహించారు మెడిటేషన్ షాప్స్ అని పేరు వాటికి ఆర్ నో బెటర్ దాన్ దే ఆర్టిఫి దర్టిఫిషియల్లీ ఇండ్యూస్ సమ్ బ్రిటిల్ పీస్ సమ్ పీస్ విచ్ ఇస్ వెరీ బ్రిటిల్ అండ్ యూ లూజ్ ఇట్ to come back alaganamata alante artificial daniki superficial daniki manam vellao anukondi mana focus unta kuda divert type of undi ala ippudu focus ni divert chesukokondi tappeyaledu meer velli 50 dalallo anatho 100 rupayala 2000 kharchu pettukuntaro vaade edo ella gurtchodani anukunnadu gali pelsukunnadu adi you don't lose anything whatever money you lose it's okay it doesn't matter you can you can afford that i i understand బట్ నేననేది ఏంటంటే ఇదిగో ఇదే ఇదే మనకు కావాల్సిందనేటువంటి రాంగ్ ట్రాక్ లో పడిపోతాను అదర్వైజ్ యూ కెన్ లెర్న్ సమ్ టెక్నిక్స్ నథింగ్ రాంగ్ కాబట్టి మెడిటేషన్ షాప్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ ప్రాణాయామ ఉందనుకోండి ఇట్ ఈస్ నో బెటర్ దాన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాణాయామ కొంతమంది ప్రాణాయామ అంటే అదే మోక్ష సాధన ఉన్నట్టుగా చెప్తారు అది తప్ప చెప్పకూడదు వివేక చూడటంలోనూ అక్కడ శంకర్లు ప్రాణాయామ శతయిరపీ అన్నారు నువ్వు ఎన్ని ప్రాణాయామాలు చేసినా నీకు మోక్షం కాదన్నారు ఓ చోటన్నారు నాసికా పీడమైన అన్నారు ముక్కును ఇలా ఒక్కేస్తుంటే మోక్షం వచ్చే పద్ధతిది కాదని చెప్పారు అంటే అర్థం ఏంటంటే దట్ కైండ్ ఆఫ్ ఎక్వైట్యూడ్ అది ఆర్టిఫిషియల్ పీస్ ఈజ్ నాట్ మోక్షం దెన్ మీరు అడగచ్చు ఎవరండి మేము ఏ కోరికలు లేకుండగా మనస్సుని క్లీన్ ఆఫ్ ఆల్ డిజైర్స్ మేము అనుకోండి అప్పుడు మోక్షమేనా అని The answer is an emphatic yes You ది ఆన్సర్ ఈస్ ఎన్ ఎంఫటిక్ ఎస్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ మే దట్ ఈక్ష సమదుఃఖ సుఖం ధీరం kamayate ముండకోపనిషత్తులో So కామాన్య jayate tatra tatra సమభిర్జామాన అంటే thinking ఈ థింగ్స్ ఆఫ్ ఆ డిజైరబుల్ ఆబ్జెక్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉంటాడు కెమెరా అంటాడు డిజిటల్ కెమెరా ఏం చేస్తావు డిజిటల్ కెమెరా అంటే బొమ్మలు వట్ వట్ వట్ యూ విల్ డూ ఇట్ ఆల్ దాట్ సిల్ థింగ్ బట్ డూ యూ నీడ్ ఎ డిజిటల్ కెమెరా వీడు నేను అమెరికా వెళ్ళి డిజిటల్ కెమెరా వాట్ ఫర్ ఎ డిజిటల్ కెమెరా వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా మంచి మంచిగా ఉన్నాయి పోనీ సో డిజిటల్ కెమెరా లేదా మరొకటి అయితే మరొకటి ఒక కెమెరా ఒకటి ఉదాహరణ వేసుకు తిరుగుతూ ఉన్నాం మెళ్ళ వేసుకు తిరుగుతూ ఉన్నాం అన్ని మీనింగ్లెస్ వాల్యూస్ అలాగే మరొకటి అయితే సిగరెట్ పెట్టి జేబులో పెట్టుకోవడం అయితే గోల్డెన్ చైన్ మెళ్ళ వేసుకోవడం ఇలాంటివేవో పిచ్చి పిచ్చి పన్నీ చూస్తూ ఉంటాం సో వాట్ ఎవర్ సో ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ పెర్ఫెక్ట్లీ క్లీన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ డిజైర్స్ దెన్ యూ విల్ నెవర్ నో వాట్ ఈస్ ఫియర్ and then uh, you are one with the whole you will know it yourself you will discover it yourself sa shanti mocha shanti ante moksham that swaroopabhutamaina uh, shanti adi ante atma shanti antaru mana shanti kadu manasulo tatkalam undochipoyi shanti kadu atma ki shanti atma swaroopabhutamaina shanti avishkaram avvali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 ఇట్ ఈస్ సింప్లెస్ట్ థింగ్ మోక్షాన్ని పొందడం అంతా సింపుల్ అదే దాని ఇంకోటి ఏం చేయాలి ఏం చేయడం ఏమంటే శాంతి కష్టమా అశాంతి కష్టమా శాంతి అశాంతే కష్టం మీరు అశాంతి కోసమే వర్క్అవుట్ చేయాలి శాంతి కోసం ఏ వర్కౌట్ చేయక్క కానీ మామూలుగా చూస్తే అనిపిస్తుంది శాంతి కష్టం అనిపిస్తుంది అశాంతి అశాంతి అంటే ఏమిటి ఇంటెన్స్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ అది అది తేలిక అయిపోయింది మనకి కామ్ గా ఉండడం కష్టం అయిపోయింది అసలు అసలు న్యాయంగా అయితే ఎలా ఉండాలి కామ్గా ఉండడానికి ఏ ఎఫర్ట్ ఒక్కర్లేకపోవాలి ఇంటెన్స్ బట్గా ఎఫర్ట్ బీగా పారాడాక్స్ గాట్ ఐ సపోజ్ సో ఇంటెన్స్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ కి యూ నీట్ పుట్ ఇన్ ఎఫర్ట్ కామ్నెస్ కి ఎఫర్ట్ కావాలి ఇప్పుడు జపం చేస్తూ ఎఫర్ట్ కావాలా మార్కెట్కి వెళ్ళి అన్ని రకాలు తిరగడానికి ఎఫర్ట్ కావాలా అంటే తిరగడానికే ఎఫర్ట్ కావాలి కానీ వాడు ఈ ఫైంట్స్ జపం చేస్తుంటే అది తేలికని అనిపిస్తుంది ఈ రజోగుణము అంటారు స శాంతి మోక్షమాప్నవుతుంది చాలా గొప్ప స్టేట్మెంట్ అది వాడికే వస్తుంది ఇతరుడికి రాదు ఎవరు ఇతరుడు నా ఇతర కామకామి ఈ రెండో వాడు ఉన్నాడే ఈ కామకామి వీడికి రాదు వీడికి మోక్షం ఉండదు వాడు అలా కానీ ఎక్కువ ఎన్ని కామనలు సంపాదిస్తే అంత సుఖాన్ని అనుభవించాలని ఏదో భ్రాంతి నో నా కామకామి వాడికి మోక్షం అనేది కళలో కూడా రాదు ఎవడి కామకామి సో నేను ముండకోపనిషత్ మంత్రం అన్నాను కామాన్య కామయతే మన్యమాన మన్యమాన అంటే ధ్యాయమాన అలా ధ్యానం చేస్తో వాటి గురించే చింత చేస్తో ఆలోచిస్తో ఎవడైతే కామనలను అలా డెవలప్ చేసుకుంటూ పోతాడో స కామభిర్జాతే తత్ర ఆ కామనలే వాడిని ఈ జన్మ నుంచి ఇంకో జన్మలోకి ఆ జన్మ నుంచి మరో జన్మలోకి ఆ జన్మ నుంచి ఇంకో జన్మలోకి అలా తీసుకెళ్తూ ఉంటాయి ఒక ఆయన చచ్చిపోయే ముందు కోరిక ఏమిటండి అంటే ముక్కుపుడం పిలిచి చాలయ్యింది అంబాళ్ళ ముక్కుపుడ తీసుకొచ్చేవండి అని ఆ ముక్కుపు పిలిచి చచ్చిపోయారు అప్పుడు ఎవరిలో ఉన్నారు ఈయన అంబాళ్ళ ఫ్యాక్టరీలో కార్మికుడై పుడతాడు అక్కడెక్కడ ఉంటే అక్కడ విడిగా వది చేస్తాడు సో కామడి జాయితే తత్ర ఆ కామనులతోటి ఆయా స్థానాల్లో స్థానాల్లో పుడతాడు అలాగే అదే సినిమా యాక్టర్లను యాక్ట్రసెస్నో చూడాలి లేకపోతే సినిమా రికార్డు ఎలా చేస్తారో చూడాలి ఏదో చిన్నతనంలో ఇలాంటి భ్రాంతులు ఉంటాయి అది ఒక పెద్ద ఇష్యూ కింద ఉంటుంది అది చిన్నతనం పర్వాలేదు పెద్ద మెచ్యూరిటీ రావాలి సో సినిమా చూడాలని ఆ కోరికతో చచ్చిపోయాడు అనుకోండి ఏదో బాలీవుడ్లోనో టాలీవుడ్లోనో ఎక్కడో చెప్ చౌకీదైపోతాడు ఇంకేం మహాభాగ్యం అలా అవుతుంది అనమాట బొద్ది ఇంకాయో ఏదో అలా అక్కడ అక్కడ ఉండే బొద్ది ఇంకా సో స కామభిర్జాయతే తిజైర్ ఈజ్ ఎ వెపన్ అది మన బూమ్ ర్యాంక్ అవుతుంది అది మన మీదకి వచ్చి కొడుతుంది వెన్ థ్రో ఇట్ అవుట్ వెట్ ఇట్ కమ్స్ బ్యాంక్ కాబట్టి ఏం చేయాలి డోంట్ త్రో అవుట్ ఎనీ డిజైర్స్ డోంట్ ప్రాజెక్ట్ ఎనీ డిజైర్స్ ఇంకా జన్మే ఉండదు జన్మరాహిత్యం వచ్చేస్తుంది పర్యాప్ అక్కడ శ్లోకంలో మంత్రంలో పర్యాప్త కామస్య కృతాత్మనస్టు ఈ కృతాత్మ అనే పదాన్ని ఈ మంత్రం దగ్గర భాష్యకారులు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు యు మేక్ యువర్ సెల్ఫ్ అంటారు యు మేక్ యువర్ సెల్ఫ్ ఇది ఎలాగంటే షలై మేక్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని అడుగుతారు వచ్చా స్వామిజీ షలై మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ యూ ఓకే ప్లీజ్ డూ ఇట్ బట్ మీరు కంగారు పడద్దు నేను చెప్తాను ఏమిటి వీట్ బ్రెడ్ రెండు పీసులు తీసుకుని టోస్ట్ ప్రాపర్లే మీడియం లెవెల్ టోస్ట్ రెండు పీసులు టోస్ట్ చేయండి ఓకే స్వామిజీ దెన్ ఐ విల్ అప్లై బటర్ నో రెండు అప్లై జామ్ నో దెన్ వాట్ ఆ షలైడ్ యూ గెట్ అన్ యాపిల్ మూవ్ ది స్కిన్ అండ్ కా అంటే ఇంతేనా మీ బ్రేక్ఫాస్ట్ అదే బ్రేక్ఫాస్ట్ సో ఏదో చెప్పాను దృష్టాంతం మేక్ బ్రేక్ఫాస్ట్ షల్ ఐ మేక్ యువర్ బెడ్ అని అడుగుతా షలై మేక్ యువర్ డ్రెస్ అని అడుగుతా సో యుక్ థింగ్స్ కృత యుక్ యువర్ సెల్ఫ్ కృతాత్మనస్థు హౌ టు మేక్ అవర్ సెల్ఫ్ ఇప్పటి హౌ డి యు మేక్ యుర్ డంపింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిజైర్స్ ఇన్ ది హార్ట్ you uh, You are are destroying Destroying the self. You are losing the soul, destroying the self. self. losing soul. That is not how to make అండ్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ది సెల్ఫ్ యు ఆర్ లూజింగ్ ది సోల్ డిస్ట్రాయింగ్ ది సెల్ఫ్ దట్ ఈక్ ది సెల్ఫ్ దాట్ ది వే టుమస్య కృతాత్మస్ ఒక చోట శంకరులు అంటారు ఇంకా ఈ జగత్తు నుంచి మీరు దేనిని దేనిని కోరుతున్నారు we are not desiring any more from this world we are not desiring any more did you have enough yes i had it enti intakala inta ayudayam achindi ee ayudayam lo bhojanalu chesam ee bhogalu kondam avbhogalu kondam ee jagatru nunchi em theeskovalo anni teeseskunnam ink theeskovalsina em led we had enough ante are you ready to die yes don't you have a desire to live longer no paryapta kamasya ే ప్రవిలీయంతి కామా అప్పుడు వాడికి ఇహవ వాడి హృదయం నుం ఈ జన్మలోనే ఈ దేహము ఉండగానే వాడు సర్వ కామనలు విలీనమైపోయి మోక్షాన్ని పొందుతాడు మోక్షమాప్నోతి నా ఇతర ఈ శ్లోకం రేపు ఫినిష్ చేస్తాను పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే ఓం శాంత శాంత శాంతి హరి ఓం దక్ష్రీకృష్ణార్పణమస్సు అది కఠిన Thank <laughs> you.